స్తోత్రంనైనా పరిశుద్ధురా గొప్ప దేవ జీవం గల వేసయ్యా నా ప్రాణపీడ నా రక్షణ కర్త నా ఆశయ దుర్గమా నీకు ఎంతో వన్నాలేసయ్యా గొప్ప దేవా ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో బాధపరచుకునే అయినా మమ్మల్ని సజీలెక్కలు నిలబెట్టుతున్నారు ప్రభావ దీవారాత్రి మమ్మల్ని ఆచి కాపాడిన గొప్ప దేవ నీకేస్తుల స్తోత్రమైనా ఈ దీని వరకు మేము సజీలుగాను అంటే కదా కేవలం మీ కృపనైనా మీరు ఇచ్చిన ప్రవ్వ ఎంతో గొప్ప భాగ్యం అయినా నీకు ఎంతో వందాలేశతి కళాశ్రమలోనైనా మేము అందరం మీ సన్నిధికి వచ్చినమైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం మా హృదయాలు సరి చేయండి ప్రవ్వ మాలో ఇంకేమైనా ఆయాసకరం అయినా వాటి మా పిల్లలు ఇచ్చేయండి వాటిని మేము సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామైనా మా అందరి క్షమించండి మీ కృపల్లో మమ్మల్ని జ్ఞాపకం మీకు పరిశుభ్రతులు నడిపించండి వినూతనమైన అభిషేకం మాకు అనుగ్రించండి అయినా పాటల ద్వారా మా ఇంపొందిన వాక్యం మాట్లాడండి మా హృదయంలో ప్రభావ నా తండ్రి ఎస్సయ్యా నా తల్లి మీ అందు ప్రభ ఆనందించేలాగన ప్రభావ మీ వాక్యంలో మేము సంపూర్ణంగా నింపబడేలాగనా మా హృదయాలు తెరవండి ప్రభావ నా దేవానికి ఎంతో వర్ణాలు ఎస్సయ్యా మీ వాక్యాన్ని మేము నింపుకోవాలా వాక్యం ప్రకారం మీరు మరి విశేషంగా అనేకుల పాటిని అనుభవపూర్వకంగా ప్రకటించాలా ప్రో అలాంటి సేవా జీతుల నడిపించండి ప్రోభ మీరు అక్కడ బహు సమీప మేము సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా ప్రోభ మీ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారైనా వాళ్ళందరికీ మేము శువార్త ప్రకటించాలా మాకు ఇచ్చిన తలాంతులైనా మీ మహిమ కొరకు మీ వాడాల ప్రభావ కొన్ని స్టిరప్ చేయాల ప్రభావ అనేకులకు ప్రభా ఆదరణకరంగా ప్రభావ మీ ఉండాల ప్రభావ అనేకులు మీ సత్యములను నడిపించలాగిన అరీతిగా ప్రభావ మమ్మల్ని అందరినీ నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరి శ్వాస పెట్టుకోండి వాడల మైంపందు వాక్యందరూ మీరు మాతో మాట్లాడి ఈ ఆరధన అంతట్లో మీరే ఆధిపత్యంచి నడిపించండి రానిపెట్టి నడిపించండి అయినా ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ మీరు మాలో ఉండి ప్రభావ మీ ఆత్మచేత నడిపించి ఓ ప్రభు మమ్మల్ని బలపరిచి నడిపించమ నేస్త క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్యుడా నీలో కృపామయూడా నీలో iti go la stutala simhasanam nilo nivasim patesi nandu na lupamayuda e జగత్వ ము రూపా మయూరా నీలో ఆత్మ ఫలము ఫలి జోటా కోరకు నీలో నీల ఆత్మ ఫలము చుటా కొరకు నాపై నిండుగా ఆత్మవ శుగ్రం మరిచు నాపై నిండుగా ఆత్మవ శుకృం మారిచు కృపా మయూడా నాకు జీవ కిరీట మే చోటకో యోగ్య నాకు జీవ గిరిట మే నీపృపన వీరకా శాశ్వత కృపగామాచిలో కృమయూడా నీలో కృపామయూడా నీలో నివసింపచే శిలా idiguna stutala timhasalam nilo nivasimpachilsinam duta krupamayura praise the lord ka badtine ana maya adarana kartadu himsa vasangal ni mundu polaga nadipinchani మీలోనేవి మాకు అవన్నీ చూపిస్తాడు కాబట్టి నైనా మేము పరిశుధాత్మను ఆశ్రయించినాం మాతో మాట్లాడండి బలపరచండి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ఈ శ్రమల కాలంలో అంతా యథావిధిగా ఉందనుకుంటున్నారు మనుషులు ఎవరు గురితరిగిన సమయంలో జలప్రాయాలను వచ్చి వాళ్ళందరినీ కొనిపోయాను కేవలం ఎనిమిది మందినే విడిచిపెట్టాను కాబట్టినైనా చిన్న గొంపు చివరికి ఉంటుందన్న విషయాన్ని మీరు చేస్తున్నారు ప్రతి దశలో ఎలియాని గురిసిన ఉపమానంలో కూడా మీరు అదే జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ నేను ఒక్కడనే నీ కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి నివసించ ఉంటున్నానంటే ఎలియాని నేను ఇంకొక ఏడు మందిని నా కొరకు జమ అవును ఆయన ఈ శ్రమల కాలంలో ఒక చిన్న గుంపుని మీరు కాపాడుకుంటున్నారు మనసుకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనినా అని మీరు ప్రశ్నిస్తున్నారు ప్రభా క్రైస్తవత్వము ఏ రీతిగా ఉంటుంది చివరి కాలంలో అన్న విషయాన్ని మీరు మాకు అక్కడ చేస్తున్నారు వీటన్నిటిని మేము జాగ్రత్తగా పరిశీలించి మేమేం చేయాలా అది మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సరే మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరు చెప్పే మేము మాటలు జాగ్రత్తగా వినాలా వాటిని మేము పాటిస్తామని తీర్మానించుకుంటున్నాం మీరు మాట్లాడినప్పుడు వాటిని మేము పాటిస్తాం అవి కష్టమైనా కానీ ప్రవ్వ అవి మేము సహించి వాటిని అవలంబిస్తాం వద్ద మాట్లాడమని ఏ శ్రీ ప్రార్థిస్తున్నాం తండ్రి క్రైస్తవ జీవితం గురించి కొన్ని విషయాలు కొంతసేపు ధ్యానించాలని ఆశపడుతున్నాను ముఖ్యంగా ఈ యొక్క శ్రమాల కాలంలో క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉంది కాబట్టి అది ఏ రీతిగా ఉంది అన్నప్పుడు బహు ఆశ్చర్యంగా ఉంటుంది పైకి భక్తిగా కనిపిస్తుంది కానీ శక్తి ఉండదు ఏస్ప్రో చెప్పిన మాట పైకి భక్తి కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు ఎండ్ టైమ్స్ భక్తి ఉంది లేదని కాదు ప్రతి ఒక్కరు రక్షణ పొందుతున్నారు సువార్థ కార్యాలు జరుగుతున్నాయి వాక్యాలు ప్రకటిస్తున్నారు బాప్తిజమాలు పొందుతున్నారు ఒకరిని మించి ఒకరు వాక్యాలు చెప్తారు యూట్యూబ్ లో ఒక్కసారి చూడండి మార్నింగ్ ఒక్కసారి మార్నింగ్ తెల్లవారి 637 కి స్టార్ట్ అవుతుంది స్ట్రీమింగ్ యూట్యూబ్ స్ట్రీమింగ్ చాలా మటుకు ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు కాంపిటీషన్ మీద వాక్యం చెప్తున్నట్లుంటాయి కానీ ఆ కాంపిటీషన్ లో ఆకర్షించుకుంటున్నారే కానీ ఎవరు కూడా శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు ఈరోజు సాయంత్రము ఆ యొక్క శక్తికి సంబంధించిన విషయాలని నేను మీతో నీ ధ్యానించిన ఆశపడుతున్నా ఇవి మీకు తెలియనివి కావు కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అరే అవును కదా ఇవి నేను కదా ఎందుకు నేను మిస్ అయిపోయినా ఈ వాక్యాలు ఎన్ని నేను ధ్యానిస్తున్నా ఎందుకు వాటిని నేను చూడలేకపోయినా ప్రభావా నాకు ఎందుకు ఆ కనులు లేవు నేను అడగలేదా అడగకపోతే మీరు ఇవ్వనన్నారు అడుగు ప్రతి వారికి ఉచితంగా ఇస్తా కాబట్టి నేను నేను ఎందుకు అడగలేకపోయినాను నాకు ఎవరు చెప్పలేదా లేక లేఖనలు నేను పరిశోధించలేదా ఇటువంటి ప్రశ్నలన్నీ నిన్ను వెంటాడుతూ ఉంటాయి అప్పుడు నువ్వు పశ్చాత్తాపంతో కన్నీలు విడుస్తూ కూర్చొని మొర పెడుతూ ఉంటావు నాకు ఇవి నేను నేర్చుకోవాలని ఆశపడుతున్నాను ప్రవ్వ ఎందుకంటే వాక్యము బయలుదేరినప్పుడే వెలుగు నా జీవితంలో వెలుగు రావాలా ఎక్కడెక్కడ చీకటి ఉందో వాటన్నిటినీ నేను పారదొలాలా మీ వెలుగు లేకపోతే నేను దాన్ని పారదొలలేను ప్రవ్వ ఆయన్ని అప్పుడు నువ్వు పశ్చావతాహంతో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తావు ఎన్నో అనుభవాలు అవన్నీ మనం చెప్తుంటే వీడు కూడా గొప్పవాడు అనుకుంటారు కానీ అవి నేను చెప్పాను కూడా ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు వీటిని రుచి చూడాలి ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు జీవం దేవుడు ఇవన్నీ నిజంగా జరుగుతూ ఉన్నాయి పర్లోకప్పు దర్శనాలు నిజం అవి ఓపెన్ అప్ అంటే ఓపెన్ అప్ అయిపోయినాయి చూస్తున్నారు అంటే అందరూ చూస్తున్నారు అందరూ మర్చిపోతున్నారు ఎందుకు మర్చిపోతారో నేను ఒకసారి చెప్పినా కళ ఎందుకు మర్చిపోతారు తెల్లవారులే అని నేను చెప్పినా ఎందుకంటే కళ ఆత్మీయమైంది అది శరీరానికి అంటుపట్ట అంటుకోదు నీ బ్రెయిన్కి అంటుకోదు అందుకే నేను ఈ విషయం అప్పుడు లాక్డౌన్ జ్ఞాపకం చేసిన దేవుడు కళల రూపకంగా దర్శన రీతిగా ప్రవచన రీతిగానే మాట్లాడతాడు ఇవే మూడు ఆయన భాషలు ఆయన లాంగ్వేజెస్ ఈ మూడింటిని నువ్వు అందుకోవాలంటే నీకు కృపవరాలలో ముఖ్యమైనది భాషల వరం అవసరం అని నేను కూడా చూపించిన లాక్డౌన్ తర్వాత ప్రతి కృపవారం గురించి మనము ధ్యానించినాం కనీసం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటుంది ఒక్కొక్క కృపవరం సంబంధించిన విషయాలు లాంగ్ రికార్డింగ్స్ అవి నా లైఫ్లో నేను ఎప్పుడు దీర్ఘంగా వాటిని ధ్యానించలే ఫస్ట్ టైం అంత దీరంగా ధ్యానించిన నాకు కూడా అవి ఆ మూమెంట్లో అర్థం కాలేదు కానీ ఆ వాక్యం చెప్తప్పుడు నాకు అర్థమైనాయి అవును కదా ఇవి ఇట్లుంటాయి ఆనీష్ అంటే ఇవన్నీ మనము తరచుగా ధ్యానిస్తనే ఉన్నాం కానీ వాటిని అంత జాగ్రత్తగా ఎప్పుడు చూడలేని స్థితిలో ఉంటున్నాం కాబట్టి ఎంతగా నువ్వు దేవుడిని భాషల్లో స్థుతిస్తూ ఆరాధిస్తావో ఎందుకంటే భాషల్లో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు వాక్యం కాబట్టి నువ్వు దేవునితో మాట్లాడాలంటే నీకు భాషల వరం అవసరం వారంకొక రోజు మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు కానీ ఈరోజు మనం ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నం సాయంత్రము నిద్రపోకముందు మాట్లాడుతూనే ఉంటాం ప్రయాణం చేసేటప్పుడు మాట్లాడుతూనే ఉంటాం సరే నిద్రపోయాక కళల రూపకంగా మనం దేవుని శుద్ధిస్తూ ఉంటాం ఎక్కడెక్కడ వాక్య పరిచయ చేస్తూ ఉంటాం ఎవరెవరికో ప్రార్థనలు చేస్తూ ఉంటాము ఎవరెవరినో దేవుడు స్వస్థపరుస్తూ ఉంటాడు దయ్యాలు విడిచిపెట్టిపోతూ ఉంటాయి ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఆత్మ కార్యములు నీ శరీరం పండుకొనే ఉంది కానీ ఆత్మ అనేక ప్రాంతాలపై సేవ చేసి వస్తూ ఇది కేవలము రక్షణ అనుభవం ఉండి ఈ వాక్య పరిచర్య అన్న వరం ఉన్న వాడు తప్ప అవి అనుభవాలు ఒకరు చూడలేరు అన్నట్టు నీకు వచ్చే ఉండొచ్చు లేకపోతే విశ్వాసికి వచ్చే కళలు ఉండొచ్చు కానీ సువార్తికునికి పని చేసేవాడికి ఎక్కడో పబ్లిక్ మీటింగ్ చేస్తున్నట్లు వాక్యం చెప్తున్నట్లు మంది వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నట్లు ఇట్లాంటి కళలు వస్తూ ఉంటాయి వాళ్ళకి అంటే మరి ఆత్మ అక్కడ పోయి ప్రార్థన అక్కడ పని చేసుకొని వస్తూ ఇవన్నీ ఆత్మీయ ప్రపంచం మీద కాబట్టి ఈ యొక్క పైకి భక్తి దాని శక్తిని ఆసరించని జీవితం అంటే ఏంది బైబుల్లో ఏ రీతిగా ప్రకటిస్తుంది మనం అనుకోవచ్చు నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాను అనేసి కానీ మనం అట్లా అనుకుంటే కష్టం అంతా తెలిసిన నాకు అంటే నీకేం అవసరం లేదు అన్నట్టు కాబట్టి ప్రవ్వ నా నేను ఎంతో బలహీనంగా ఉన్నాను నాకు ఏం తెలియదు ప్రభ్వా నా తను మాట్లాడే ప్రభా అంటే ఆయన తప్పక మాట్లాడే గొప్ప దేవుడు కాబట్టి పరిశుధాత్మ అభిషేకము తర్వాత జరిగేది ఏంది అన్న విషయాన్ని మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నాను అట్లా మనం ప్రార్థించం సాధారణంగా అదేవా నీ ఒక పరిశుధాత్మ అభిషేకం నాకు చాలానైనా ప్రార్థిస్తాం కానీ బైవుల్ ఏం చెప్తుందంటే ఒక నెక్స్ట్ లెవెల్ ప్రార్థన జీవితానికి నువ్వు ఎట్లా ఎదగాల అది పొందుకుండే అంతవరకు ప్రార్థన విడిచిపెట్టద్దు అన్న విషయాన్ని మనం అడుగుతూ ఉంటాం ఎడతగక ప్రార్థించండి ఎల్లప్పుడూ ప్రార్థించండి మెలకువగా ఉండి ప్రార్థించండి జిడ్డుగా దానికి జవాబు దొరికే అంతవరకు ప్రార్థించమంటాడు ఆ విధానాల గురించి మనం గానిస్తాం కదా నాకు న్యాయం తీర్చమని ఒక అన్యాయవసరణ న్యాయం న్యాయాధిపతి జరిగిపోయింది ప్రతిరోజు ఆయన ఇంటి జరిగిపోతే రేపు రా రేపురా రేపురా అని పోస్ట్పోన్ చేస్తా పోయండి ఆమె విడిచిపెట్టలే ఈమె నన్ను విడిచిపెట్టేటట్లు లేదనేసి ఒకరోజు ఆమెకు న్యాయం తీర్చేసిండు ఆ సీక్రెట్ ఏస్ప్రో చెప్పిండు మనకి నీ ప్రార్థన జీవితం ఎట్లుంటుంది ఉదయం మాదే ప్రార్థన చేస్తున్నావు దాని గురించి నీ సమస్య ఏందో దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలా ఒకప్పుడు తీవ్రంగా చేసినావు మానేసినావు ఆయన నీ జీవితంలో ఆ యొక్క రిలీజ్ చేసే టైంలో నువ్వు మానేసినావు ప్రార్థన మనం అట్లా ఉండొద్ది అది రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ నేను పొందిన అని అని ప్రార్థించమన్నాడు అండ్ అది ఎడ తెగక అంటే ఇంగ్లీష్లో ఉంది ఎడ అంటే గ్యాప్ ఇవ్వకుండా అని ఉంది ఎడ తెగక అంటే గ్యాప్ ఇవ్వకుండా ప్రార్థించాల ప్రే వితౌట్ సీజింగ్ అంటారు ఇంగ్లీష్లో మన ప్రే వితౌట్ సీజింగ్ ఎక్కడ చేస్తున్నాం మనం ఈ లోకం అంత డేంజరస్ లోకం మూడు రకాల శత్రుల గురించి యోహను భక్తుడు మన జ్ఞాకేశన పత్రికలలో ముగ్గురు మూడు రకాల శత్రువులు మనకు ఉన్నారు మొదటి శత్రువు ఏం తెలుసా ఈ లోకం రెండవ శత్రువు నీ శరీరం వాడు మూడోవాడు వాడు మూడో వాడు సైతాన్ ద వరల్డ్ ద ఫ్లెష్ ద డెవిల్ మూడు కదా ఈ లోకము నీ శరీరము అపవాది ఈ మూడే వీటిని మనం జయించాలన్నాడు యోహాన్ భక్తుడు తన పత్రికలలో కానీ సైతాను వాడు ఏం చేస్తున్నాడంటే వాడు తెలుసు ఈ లోకం వానాధీనంలో ఉంది కాబట్టి ఈ లోకాన్ని వాడు తయారు చేస్తాడు నిన్ను ఆకర్షించుకోవడం కొరకు అందుకు ఈ లోక ఈ లోకంలో సమస్తాన్ని పెంటకోపగా పౌలు ఆయనకు అర్థమైపోయింది సీక్రెట్ తర్త శరీరం ఈ శరీరంని మనము సంతోషపరచుకోవడం కొరకు ప్రయాసపడతూ ఉంటాం దాని వలన ఏం జరుగుతుందంటే ఇది నేను చూపించిన గతంలో నీ శరీరాన్ని నువ్వు ఎంతగా సంతోషపరచబెట్టుకోనికి మంచి ఆహారాలు పొందుకోవడము మంచి బట్టలు ధరించుకోవడము మంచి పీస్ఫుల్గా ఉండడము ఎంటర్టైన్మెంట్ చేసుకోవడము ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీ శరీరము ఎంజాయ్ చేస్తే బలపడతా ఉంటుంది కానీ నీ ఆత్మ రోజు దరిద్రంగా తయారవుతూ ఉంటుంది పేదరికంలో పడిపోతూ ఉంటుంది బలహీనంగా అయిపోయి బక్క చిక్కిన దానిలాగా తయారైపోతుంటుంది నీ ఆత్మ ఇవి సీక్రెట్ ఇప్పుడు మీకు అర్థం కావాలి ఏంటంటే అంతరంగ పురుషుణ్ణి నువ్వు ఎట్లా బలపరుచుకోవాలని ఎన్నిసార్లు నేను చూపించిన అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవాలంటే బాహ్య పురుషుణ్ణి బలహీనపరుచుకోవాలా సాక్రిఫైస్లు చేసుకోవాలా త్యాగాలు చేసుకోవాలా అంతే ఎక్కువ తినకుండా తినద్దు అనే విషయాన్ని చెప్తా ఉంటాను తినండి ఇనఫ్ తినాలా కానీ అమితంగా తినడం అది మత్తుగా తయారవుతుంది నిద్రపోతాం ప్రార్థన చేయలేము భారంగా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే కూడా భారంగా ఉంటుంది ప్రార్థనలు కూడా కూర్చొలేం కనీసం ఒక ఇరవై ముప్పై నిమిషాలు మనం ప్రార్థనలు కూర్చోలేము లేట్ నైట్స్ పార్టీస్ పోయి లేట్ తిని మార్నింగ్ పుట్టలు త్వరగా లేము బద్ధకంగా మత్తుగా ఉంటుంది నువ్వు కాన్సన్ట్రేట్ కూడా చేయలేవు ప్రార్థన మీద ప్రార్థన చేసేట నీ మనసుటట్టు వెళ్ళిపోతుంటుంది మొబైల్ ఫోన్ మీద ఎవడో వచ్చిండేమో ఇంటి ముందు తలుపు కొట్టిండేమో ఇట్లాంటి అన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయన్నట్టు కాబట్టి ఎప్పుడైతే నువ్వు బాహ్య పురుషుణ్ణి త్యాగపూరితమైన జీవితానికి సమర్పిస్తామో నీ అంతరంగా పురుషుడు ఉంటాడు అప్పుడే అద్భుతాలు జరుగుతాయి నీ సేవలో అప్పుడే నీ నోటి నుంచి ప్రతి మాటకి అద్భుతాలు జరుగుతూ నీలో శక్తి ఉందని అప్పుడు నువ్వు గుర్తిస్తావు అంతవరకు శక్తి ఉండదు కాబట్టి శక్తి రావాలంటే ఎంతో త్యాగం చేసుకోవాల్సి వస్తుంది నువ్వు నీ టైం బహు విలువ టైంని త్యాగం చేయాల నువ్వు ఈరోజు నెల ఎవరికి కూడా ఇష్టం లేదు త్యాగం చేయడానికి అంత రెడీమేడ్ లైఫ్ పోయిన వారం నేను చూపించిన మీకు ప్రతి ఒక్కరికి పబ్లిక్ ప్లేసెస్ అవసరం కానీ సీక్రెట్ ప్లేసెస్ అవసరం లేదు సేవకులకి పబ్లిక్ ప్లేస్లో బ్రదర్ మీరు ప్రార్థన చేయడంటే గంభీరంగా చేస్తారు బ్రదర్ మీరు వాక్యం చెప్పనంటే విశేషంగా చెప్తారు కానీ ఎన్ని గంటలు ప్రార్థన చేసిన అంటే నోరు మూసుకుంటారు ఒక్కడ నోరు అంత భయంకరంగా ఉంటుంది సేవ జీవితం అందుకు వాళ్ళలో అంత భయంకరమైన శ్రమలు ఉంటాయి వేషధారణ ఉంటాయి ఫస్ట్ పాయింట్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ దేవుడిని స్వస్థపరుస్తాడు అని వాక్యం చెప్తూ ఉంటారు వాళ్ళకన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ స్టేజ్ మీదకి ఎక్కి దేవుడిని స్వస్థపరచునిగాక అంటాడు అరే అది నీకు వర్తిస్తది మనుషులకు కాదు మనుషులు బానే ఉన్నారు నీకే వర్తిస్తలేదు సేవ జీవితంలో ఎందుకంటే నువ్వు ఆ యొక్క శక్తి నీ అందుకని అపోస్ల కార్యంలో ఈ యొక్క విషయాన్ని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఎక్కడ అంటే ముప్పై అధ్యాయము ముప్పై ఏడవ ఏం జరిగిందని నేను మీకు చూపిస్తున్నా కొంచెం జాగ్రత్తగా వినండి యుహాను బాప్తిజము ప్రకటించి దానికంటే ముందు ముప్పై ఆరో వచనం ఏసు అందరికి ప్రభువు మనం మన సువార్త ప్రకటిస్తే ఈ విషయం చెప్తా ఆయన అందరికీ ప్రభు అంటే అందరి ప్రభు అంటే అందరినీ పరిపాలించేవాడు అని అర్థం అంటే దేవుడు దేవుడు ఒక్కడే ప్రభు దేవుడు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్థను కాబట్టి సువార్త దేనికి సంబంధించింది ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం తీసుకొస్తుంది అన్నట్టు సమాధానకరమైన సువార్తలు ప్రకటించి ఇస్రాయేల్లకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు కాబట్టి ప్రతిసారి ఈ పదం ఇస్రాయల్ అనే పదం మనము వాక్యంలో చేసినప్పుడు మీకు తెలుసు అది శారీరకంగా ఇస్రాయెల్ దేశంలో పుట్టిన సంబంధించిన పదం కాదు అది అంతరంగ ముందు ఇస్రాయెల్ గా యూదులుగా మార్చబడ్డ పౌలే చెప్తాడు రోబుల రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయంలో కాబట్టి బాహ్యానికి అంటే హీ హూ ఈస్ జూ అవుట్ వర్డ్లీ జ్యూ అంటాడు బాహ్యానికి అంటే శరీరీతిగా యూదున యూదుడు కాడు అంటాడు అంతరంగ మందు యూదున్ గా మార్చబడ్డవాడే అసలైన యూదుడు నిజమైన యూదుడు అంటాడు పౌలు అందుకేంటంటే దేశించి రిసల్ఫై కాబట్టి ఇక్కడ కూడా ఇస్రాయల్ అనే పదము ఎప్పుడు క్రైస్తవులకు సంబంధించింది ఎందుకంటే గల్తులు రాసిన పత్రికలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అబ్రాహ్ సంతానం ఎవరు అంటే ఇస్సాక్ వలనైనాది కాదు అంటాడు చాలా డిస్టర్బ్ అవుతారు అందరు వాక్యం వింటే ఇస్సాకు ద్వారా కలిగిన సంతానం అబ్రాహం సంతానం కాదు అంటాడు ఎంత పవర్ కావాలా ఆయనకి ఎంత ధైర్యం కావాలా చాలా బోల్డ్ ఫెలో పౌలు అట్లా చెప్పడం ఇసలాల పాలనే పట్టుకొని మీరు అబ్రామ్ సర్తం కాదంటే ఎంత కోపమే వస్తుంది వాళ్ళకి ఈరోజు ప్రపంచమంతట యూదులు మరియు అరబీయులు ముస్లిమ్స్ ఎందుకు కొట్టుకొనిస్తున్నారు యవనస్థులు పాల యవనస్తులను వీళ్ళని చంపుతారు వీళ్ళ వాళ్ళని చంపుతారు ఎందుకంటే ముస్లిం లిమిటర్ అంటే అబ్రాహ్ము అబ్రాహ్ము కుమారుడైన ఇస్మాయిల్ ని అర్పించనికపోయిండు హోరేపు పర్వతం మీదికి అంటాడు ఇస్మాయిల్కి అప్పటికీ పదిహేను సంవత్సరాలు ఇసక్ పుట్టినప్పుడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు పుట్టి బాలుడైన మూడు సంవత్సరాల తర్వాత అతన్ని తీసుకొని పోతాడు ఇస్మాయిల్ కాదని వీళ్ళు ఇసక్ కాదని వాళ్ళు కొట్టుకొని చస్తుండే ఈరోజు ప్రపంచం అంతట కానీ ఇద్దరు కాదని అక్కడ ఇస్మాయిల్ అర్పించబడలేదు ఇసాకు అర్పించబడలేదు కత్తి ఎవరి మీద పడలేదు దేవుదూర్త వచ్చి ఆపేసిండు కత్తిని కానీ రెండు వేల సంవత్సరాల క్రితము ఆ యొక్క సెలవు మీద తన మీద ఆ యొక్క కత్తి పోటు బల్లెపు పోటుని ఆపలేదు కాబట్టి నిజంగా చనిపోయింది దేవుని కుమారుడు అది క్రైస్తవులకు ఒక్కరికే తెలుసు సత్యం వాళ్ళిద్దరూ అబ్బ దిక్కులే వీళ్ళు ఇస్మల్ కానీ అసలైంది యేసు ప్రభు దేవుని కుమారుడు మన కొరకు సమర్పించబడ్డాడు ఆ యొక్క ఈ సత్యం తెలుసుకోక పిచ్చోళ్ళు ఒకరినొకరు చంపుకుంటున్న రోజు అంతా రక్తపాతం మిడిల్ ఈస్ట్లో ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఆరు వేల ఎంత లక్షల మంది చనిపోయినారు దాని గురించి పిచ్చితనం మరి ఇది ఎవరు క్రైస్తవులు ఎవరు చెప్తలేరు మెకానికల్ లైఫ్ అయిపోయింది మనకి కాబట్టి ఇవన్నీ మనం చెప్పలేము కాబట్టి తెలిసిన నువ్వు ధైర్యంగా చెప్పాలి ఇవన్నీ అందరూ చెప్పాల ముస్లిమ్స్ అంటే ముస్లిం చెప్పాలా ప్రేమపూర్వకంగా నిజంగా చెప్పు ఇస్మాయిలా ఇసాక బక్రీద్ పండుగ చేసుకుంటారు కదా మీరు ఎవరిని అర్పలి మనం చూపిస్తాం మళ్ళీ ఇస్మాయిల్ చనిపోతే పది దేశాలు ఎట్లా అరబ్ దేశాలు ఇస్మాయిల్ చనిపోలేదు కత్తి పడలేదు అది ఇస్మాయిల్ కాదు ఇసాక కాదు దేవుడు తన సొంత కుమారుడిని మన కొరకు బలియాగా అర్పించేసి ఈసారి ఆ కత్తి ఆగలేదు అతని మీద ఆ విషయాన్ని నువ్వు నేనే చెప్పగలం ఇంకొకరు చెప్పలేరు కాబట్టి నీ వాక్యంలో శక్తి ఉండాలా నీ సేవ నీ విశ్వాసంలో శక్తి ఉండాలా ను సువార్త పనిచేస్తేప్పుడు శక్తి ఉండాలా అప్పుడే అద్భుత కార్యాలు శక్తి లేకపోతే కార్యాలు జరగవు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి నువ్వు ఎంత గంభీరంగా వాక్యాలు చెప్పినా కార్యాలు జరగవు ఇప్పుడు చూడండి ముప్పై వచనం యోహాను బాప్తిజం ప్రకటించిన తరువాత గళలియ మొదలుకొని యూదయ అందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా ప్రసిద్ధమైనది అంటే అన్నిటికంటే వెరీ పాపులర్ అన్నట్టు పాపులర్ అంటే బహుగా అందరికీ తెలిసిందన్న విషయం ఏంది ఇది ప్రపంచమంతట అంటే చెప్పాలంటే గళలియ మొదలుకొని యూదయ అంటే ఇసల్ఫాకి అన్య దేశాలకి బహు ప్రసిద్ధమైందంటే ఇది రెండు వేల అది ఏదనగా ఇప్పుడు చదవం జాగ్రత్తగా అది ఏదనగా దేవుడు నజరిడిన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనునదియే దేవుడు ఆయనకు తోడయుండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించు ఎంతమంది దీన్ని జాగ్రత్తగా ధ్యానించో కానీ నేను ఇప్పుడు జాగ్రత్తగా చూస్తున్నదాన్ని ఏంటంటే దేవుడు ఏసు ప్రభుని ఎట్లా అభిషేకించినట్టస్ట్ది పరిషుదాత్మతోను సెకండ్ది శక్తితోను ఇప్పుడు చెప్పండి నీకు ఎటువంటి అభిషేకం ఉంది ఈ ఈ రెండిట్లలో నువ్వు పరిషుదాత్మతో అభిషేకించబడ్డవాడవా శక్తితో అభిషేకించబడ్డవాడవా అభిషేకించబడ్డదానవా తర్వాత ఇవన్నీ ఆత్మీయ వి సత్యాలు మొదటిదిగా నువ్వు పరిశుధాత్మ అభిషేకం నీకు జరగాల దాని తర్వాత శక్తితో అభిషేకం జరగాల ఎందుకంటే అపోకాలను మనం చూస్తాము రెండవ అధ్యాయంలో వాళ్ళు ఇంటి పైకప్పు మీద కూర్చొని ఆరాధిస్తున్నారు ఉపవాస అంతా పసుకా పండగ చేసుకుంటున్నారు వీళ్ళేమో పండుగ రోజు ఉపాసం ఉంటున్నారు అట్లా చెప్తే డిస్టర్బ్ అవుతుంది చాలా పెంతకొస్తు పండుగ పసుకా పండుగ కాదు పెంత కోస్తు పండుగ పెంతకోస్తు పండుగ రోజు అంతా మంచిగా పండుగలు చేసుకుంటున్నారు పండగ చేసుకొని వర్షిప్ చేసుకొని మందిరానికి పోయి వాళ్ళంతా మంచిగా పండుగ చేసుకొని బిజినెస్ అంతా తింటున్నారు త్రాగుతున్నారు వీళ్ళు పెంతకోస్త పండుగ రోజు ఉపవాసం ఉన్నారు పండుగ రోజు ఎవడన్నా ఉపాసం ఉంటాడా ఉండరు ఖచ్చితంగా ఉండరు పండుగ రోజు ఎందుకు ఉపాసం ఉండరు అంటే అది సెలబ్రేషన్ కాబట్టి పెంతకోస్తు పండుగ ఇస్సల్పాలు చేస్తున్నారు అప్పోసలు ఉపాసం ఉంటున్నారు పెంతకోస్త అనుభవం అంటారు అబద్ధం అది ఎందుకంటే పెంత కోస్త రోజు ఇస్సల్పాలందరూ పండుగ చేసుకుంటున్నారు కానీ అప్పోసలందరూ ఉపాసం ఉండి పరిశుధాత్మక కనిపెట్టుకున్నారు వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు ఫలాని టైంకి ఈ రోజు నన్ను అభిషేకించబోతుండు అని వాళ్ళందరూ సిద్ధమైనరు కాబట్టి అక్కడ మనం చూస్తాం పరిశుద్ధాత్మ వారందరి మీదకి వాలినప్పుడు అగ్ని నాలు కలవలే విభజింపబడి ప్రతి తలల మీద వాలింది ప్రతి తలల మీద వాలిన ఆ విషయాన్ని మనం అక్కడ చూస్తాం కాబట్టి వారు అక్కడ ఆత్మ ప్రత్యక్షతని చూసిన వాళ్ళ జీవితాలలో ఏంది ఆత్మ ప్రత్యక్షత అంటే వాళ్ళంతా క్రొత్త భాషలలో మాట్లాడుతున్నారు కాబట్టి పర్షదాత్మ ప్రత్యక్షతలలో మొట్టమొదటిదిగా అపస్లకార్యాన్ని చూస్తాం మనం అది కృపరలో ముఖ్యంగా భాషల వరం చూస్తూ ఉంటాం దాని తర్వాత యోవేలు ప్రవచనం ప్రవచన మనం చూస్తూ ఉన్నాం దాని తర్వాత క్రిందకి దిగొచ్చి సువార్త ప్రకటించిండ్రు సువార్త పరిచర్య బోధించే వరాలవి బుద్ధి వాక్యం దాని తరత మందిరం దగ్గరికి వెళ్తుంటే శృంగారము అనే దేవాలయం ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్టుక కుంటి వాణ్ణి లేపిండి స్వస్థత వరం అప్పుడు వచ్చింది ఒకదాని వెంబడి ఒకదాన్ని వెంబడి ఒకదాన్ని వెంబడి తన జీవితంలో చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపండి కదా పేతురు వరలు ఆ రీతిగా వాళ్ళు పొందుకున్నారు ఉపాస ప్రార్థన ద్వారా కానీ పండుగలు చేసుకుంటున్నారు యథావిధంగా జీవించారు ఏం దొరకలే వాడికి చివరికి కాబట్టి పండగలు నియామక దినములు సబ్బాతులు ఇవి రాబో వాటి ఛాయనే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉందంటాడు పౌరులు కొలసలు రాసిన పత్రికలు అవన్నీ నీడాలంటాడు సబ్బాతులు కూడా సండేస్ కూడా నీడలే అంటాడు క్రైస్తవులు సండేస్ కి చాలా ప్రాధాన్యత ఇస్తారు కానీ అది నీడ అంటుండు దేవుడు కాబట్టి నీడని వెంబడించేటోడు విగ్రహారాధికుడు అని కూడా ఉంది బైబిల్లో పౌలే చెప్తాడు నీడని వెంబడిస్తే విగ్రహారాధన నిజస్వరూపాన్ని వెంబడిస్తే సత్యాన్ని అనుసరించిన వాడు కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఒకటైతే శక్తి అభిషేకం ఇంకొకటి మనలో చాలామందికి పరిశుధాత్మ అభిషేకం ఉంది కానీ ఎంతమంది చెప్పగలరు నాకు శక్తి అభిషేకం ఉందని మీరు అన్న ఇప్పుడు శక్తి అంటే ఏది బ్రదర్ పవర్ అంటాం పవర్ అంటే ఎలక్ట్రిసిటీ అంటాం ఎలక్ట్రిసిటీ పట్టుకుంటే లైట్ వెలుగుతుంది మెషిన్స్ రన్ అవుతూ ఉంటాయి మరి నీ సేవలో అటువంటి శక్తి కనిపించగలిగిందా ఎంతో కాలంగా మనమందరం సేవలనే ఉన్నాం కదా ఇది ఈరోజు చర్చిలో లేదు పరశుద్ధాత్మ అభిషేకం ఉందనుకుంటున్నారు కానీ వాళ్ళలో శక్తి లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడికి ఆగిపోయారు అక్కడికి తృప్తి పడినరు అన్నట్టు కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇది మనం గమనిస్తూ ఉంటాం ఉన్న చాలు ఎవడి పాపాన్న వాడే బ్రదర్ ఎందుకు ఖండించాలా బ్రదర్ అంటారు నువ్వు అక్కడ కూడా ఆపేస్తున్నావు సరిజనిస్తలేవు మనుషులన్నీ మన సేవ జీవితమే ఒకరినొకరం హెచ్చరించుకోవడం కదా ఒకవేళ కఠినంగా ఉన్న కోప పడకుడి కొత్త జాగ్రత్తగా వాటిని ధ్యానించి స్వీకరించుడి అంటాడు పౌలు మన హృదయాలు మండుతాయి కానీ కోపం ఎందుకు రావాలా అది నీ జీవితాన్ని మారుస్తుంది కదా వాక్యం మతపరమైన జీవితము మనందరినీ గుడ్డివాళ్ళని చేస్తుంది అందుకు మంత నుంచి మనం బయటకు వచ్చినాం ఒక దినం వస్తుంది ఈ ప్రశ్నలు ఖచ్చితంగా పాఠశాలకు దగులుతాయి పాస్టర్లను స్టేజ్ మీదనే అడుగుతారు మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మనల్ని కూడా అడుగుతారనుకో చాలామంది స్టేజ్ల మీద కానీ ప్రభు సహా ఎక్కడ ఉండి మనకు ఆ క్షణంలో ఏం ఆయననే తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు కానీ పాస్టర్స్ మటుకు యాన్సర్స్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు స్టేజ్ మీద కాపీ పేస్ట్ థియాలజీలో ఇవి కష్టం కాపీ పేస్ట్ బోధకులు నిలబడలేరు ఎందుకంటే వాళ్ళలో పరిశుధాత్మ కార్యం జరగదు శక్తి ఉండదు నువ్వు ప్రార్థనలు చేస్తే విశేషమైన కార్యాలు జరగాల అద్భుతాలు జరగాల స్వస్థతలు జరగాల ఇన్స్టెంట్గా మనుషులు స్వస్థతలు పొందాలా అవి ఎక్కడైనా చెప్పండి మన పరిచయలు ఉన్నాయా పరిశీలించుకోవాలా మనం ఏ చర్చలోనే చెప్పండి కొన్ని వేల చర్చలు నేను మన దగ్గర ఒక్క చర్చ విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి చూపించలేం ఎందుకంటే శక్తి లేదు అక్కడ అక్కడ ఏముంది తెలుసా ఒకసారి చూడండి మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి కొరింతలు రాసిన పత్రిక పౌలు అంటున్నాడు ఈరోజు చర్చలు ఏముంది ఏం లేదు మొదటి వర్షం నుంచి సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్ చాతుర్యంతో కానీ జ్ఞాన అతిశయంతో గాని దేవుని మర్మంను మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను ఆయన చెప్తున్నాడు నేను వాక్చాతుర్యం లేదు నా దగ్గర దేవుని మర్మములను జ్ఞాన అతిశయంతో నాకే ఆయన తెలుసు అని చెప్పుకోవడం జ్ఞాన అతిశయంతో గాని దేవుని మర్మంను మీకు ప్రకటించి వచ్చిన వాళ్ళను కాను ఈరోజు అది చూస్తాం కదా ఒక నిమిషించి ఒకడు ఒక నిమిషించి ఒకడు యూట్యూబ్లో కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయినాయి యాక్చువల్గా ఒక మంచి బిజినెస్ మోడల్ ఏంటంటే యూట్యూబ్ స్ట్రీమింగ్ హైదరాబాద్ లో కనీసం ఒక పదివేల చర్చిలు ఉన్నాయి అందులో ఒక వంద చర్చిల ఆర్డర్ దొరికిన చాలు నీకు యూట్యూబ్ స్ట్రీమింగ్ జస్ట్ ఒక ల్యాప్టాప్ ఒక కెమెరా మైక్ పెట్టుకుంటే చాలు డేటా కార్డ్ పెట్టుకుంటే చాలు ఆ చర్చెస్లలో హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్యం ఆ హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్యం స్ట్రీమ్ చేసుకొని గంటకి ఇన్ని వేలు తీసుకొచ్చిన డబ్బులు క్యాలిక్యులేషన్స్ ఊహించుకోండి ఆదివారం ప్రతి ఆదివారము ఒక వంద చర్చిలకి నువ్వు వర్క్ చేసినా మస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు నేను ఎప్పుడు ఇవన్నీ చూపిస్తున్నట్టు ఎందుకంటే విత్వానికి గురించి ఉపమానం గురించి ప్రకృతి సహజంగా నేను చూపించిన నువ్వు పేదరికంలోనే ఉండిపోవాలంటే ఏం చేయాలా పేదరికం నుంచి బయట ఏం చేయాలని బైబిల్ వాక్యం బైబిల్ విరుద్ధం పేదరికానికి ఎందుకంటే పేదరికం అనేది ఒక దరిద్రమైన దయ్యం అది డీమన్ అది నిన్ను ముందుకు పోనీయకుండా దేవుని మీద బా ఆధారపడనీయకుండా నిన్ను కించపరుస్తూ ఉంటుంది అది వాణి నీ జీవితం నుంచి గతి దింపాలను దింపాలంటే నీకు ఈ అర్థం కావాల హౌ టు మల్టిప్లై మనీ అనే సత్యం తెలుసుకోవాలను నీ జీవితంలో ఎప్పుడు ఒకరి చేయి జాచకుండా ఒకరికి చేయి చేయితో ఉండాలంటే నీకు ఈ అర్థం కావాలా తలాంతులను ఎట్లా అభివృద్ధి పరుచుకోవాలా ప్రకృతి సహజంగా కూడా తలాంతులను అభివృద్ధి పరచుకోవాలా ఆత్మీయ సహజంగా కూడా తలాంతలని అభివృద్ధి పరచుకోవాలను కాబట్టి వాక్చాతక్యం కాదు నేను గంభీరంగా వాక్యం చెప్తున్నావు అని కాదు అవులు నేను ఎప్పుడు గంభీరంగా వాక్యం చెప్పలేదు ఓ విశేషమైన అద్భుతం విశేషమైన వాక్ పదాలు పదజాలం నేను వాడలేదంటాడు లాజిక్లు పొడుపు కథలు చందమామ కథలు ఇవి నేనేం చెప్పలేదు అంటున్నాడు కానీ రెండో వర్షంలో చెప్తున్నా చూడండి నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దీనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చంగించుకుంటని కొరింతి సంఘం చెప్తున్నాడు నేను ఏసు గురించి సిలువైబడిన ఏసు గురించి తప్ప ఇంకా ఏ విషయం గురించి నేను చర్చించదలుచుకోలేదు నేను తీర్మానించుకున్నా అంటాడు తర్వాత మూడో వర్షంలో వచ్చేటప్పటికీ ఏమంటున్నా చూడండి ఇప్పుడు మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటేనే ఇది నాకు అనుభవం ఎందుకంటే ప్రతిసారి నేను ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ దేవుడు నాకు చూపించిన టూ థౌజండ్ నీ మినిస్ట్రీ జార్ పక్కకు జరిగిపోతుంది నీది వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది నువ్వు చద త్వరగా లీడర్షిప్ ఒప్ప చెప్పేసాయి నేను ఇంకా రాని ఈ ప్రాంతానికి అని అనౌన్స్మెంట్స్ ఎందుకంటే దేవుడు నన్ను ఇంకో ప్రాంతం నడిపిస్తుండు ఏందంటే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ఎయిట్ నైన్ పాస్టర్స్ కాన్ఫరెన్సెస్లో అన్ని ఫెయిల్ అయినాం మేము విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టినాం అయినా కానీ ఫెయిల్ ఒక్కని కూడా మార్చుకోలేకపోయినాం కానీ సెకండ్ ఛాన్సెస్ ఇస్తుంది దేవుడు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ అలా మాట్లాడుతున్నాను పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప సంఘాలు ఉన్నవాళ్ళు వందల సంఘాలు ఉన్న పాస్టర్స్ స్వీకరిస్తున్నారు ఇప్పుడు వాకి ఎందు స్వీకరిస్తున్నారంటే బాగా అర్థం చేసుకోండి వాక్చాతీర్ ఎంత నేను చెప్తలేను ఏదో పొడుపు కథలు ముసలమ్మ ముచ్చేట్లు అలాగా ఆకర్షించుకునేటట్లు నేనేం ఏదో గొప్ప జ్ఞానం చూపిస్తలేను ఏ చూపిస్తాను ఆయన సిల్వ మరణం గురించి ఎక్కువ చూపిస్తుంది ఎక్కడ పోయినా సెవెన్ పాయింట్స్ చూపిస్తూ ఉంటా మరణం సంబంధించి ఆయన ఎందుకు ఈ రావాల్సి వచ్చింది ఆయన ఎందుకు పుట్టిండు కన్య మరియ గర్వాలను ఎందుకు పుట్టిండు ఆయన ఏ రీతిగా జీవించిండు పరిశుద్ధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు బాలుడు వయసు ఉన్నప్పటి నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఎంత జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించిండు దాని తర్వాత ఆయన మరణ భూస్థాపన పునరుధానము ఆయన రాకడా దాని తర్వాత ఆయనతో పాటు రాజ్యం వెళ్ళడం ఈ పాయింట్స్ అన్నీ నేను చూపిస్తున్న పాఠశాలే ఇవన్నీ మీరు చూపిస్తున్నారా మీ సువార్థ పరిచర్లో అంటే ఎవ్వరు చెప్తున్నారు అందరినీ మూసుకుంటున్నారు ఆ లెవెల్ కి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ఆ టైంలో ఇంతమంది పాస్టర్స్ కి నేను నిలబడి ఒక్కడిని ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ మెసేజ్ అని బ్రదర్ మీరు చూడండి బ్రదర్ అంటారు నాతో పాటు ఉన్న వాళ్ళు మీరే స్టార్ట్ చేయండి బ్రదర్ సార్ మీరే స్టార్ట్ చేయండి సార్ అంటారు ఇక ఫస్ట్ నేనే జంప్ కావాలా ప్రార్థన చేసుకుంటే అఫ్కోర్స్ దానికంటే ముందు పొద్దున్నే గంటలకు లేచి నేను భాషల్లో స్థుతి దేవుని స్థుతిస్తా ఉంటాం ప్రార్థిస్తాను ప్రార్థించి ప్రభు రోజు ఫస్ట్ మెసేజ్ నాదే మీ సహాయం లేకుంటే నేను ఏం చేయలేను మీరు ఏం చెప్పమంటే అదే చెప్తాను ప్రవ్వ అని ప్రార్థించుకొని స్టేజ్ ఎక్కుతాం ప్రార్థనలో అంతా నిద్రపోతుంటారు గాఢంగా వాళ్ళతో పాటు లేచి నేను వాళ్ళ పక్కన నిలబడి కూర్చొని మొక్కలుండి భాషలో ప్రా డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకే ఎక్కడ సీక్రెట్ ప్లేస్ ఉందో వెళ్ళిపోతా బాత్రూమో లేకుంటే ఏదైనా ఆఫీస్ రూమ్ ఏదో చిన్న రూమ్ ఎక్కడ లోపలికి వెళ్ళిపోయి కొంతసేపు భాషలలో దీవుని సిద్ధిస్తాను ఎందుకంటే నా తప్పు ఉండే వాళ్ళకి అందరికీ ఆ యొక్క తలాంతులు లేవు అటువంటి గిఫ్ట్స్ లేవు వేరే వేరే సంఘస్తులు కాబట్టి కానీ నీకు అనుగ్రహించబడింది కాబట్టి దాన్ని కదిలించుకొని వాడుకోమని చెప్పిండే పాలు కాబట్టి దాన్ని మేము వాడుతూ కాబట్టి ఇప్పుడు ఆయన ఏం మూడో వర్షంలో మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ధ ఇది నీ నీకు సేవలో నువ్వు ఎక్కడ పోతున్నా కానీ ఎంత దూరం పోతున్నా ఇది నీకు తెలవాలా నువ్వు బలహీనవి నీకు బలం అవసరం యశ్ ప్రభు బలపరిచేవాడు భయం నీకున్నది ఆయన అంటున్నాడు నాకు భయం ఉంది అంటున్నాడు పౌలు చాలా బోల్డ్ ఫెలో అసలు గొప్ప గొప్ప రాజుల ముందు నిలబడి అగ్రిపా పేరు పెట్టి పిలుస్తున్నాడు ఓ అగ్రిపా రాజా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే ఎంత ధైర్యం కావాలా రే అంటే ఎట్లుంటుంది ఆ లెవెల్లో వెలుస్తున్నాడు ఒక రాజుని ఎంత బోల్డ్ ఫెల్ అవునాలా అయినా కానీ భయం ఉందానికి దేవుని భయం వనకుడు స్టేజ్ మిగిలాలంటే వణుకుతున్నాడు అని భయపడుతున్నాడు ఇప్పుడు నాలుగవ వచనంలో మీ విశ్వాసము ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది బహు జాగ్రత్తగా వినండి మీ విశ్వాసము మనుషుల జ్ఞానంను ఆధారము చేసుకునకూడదు ఎందుకంటే ఎందుకు మనుషుకు మరి తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండదో తెలుసా వాక్ చాతుర్యంతో మనుషులు వాక్యాలు చెప్తున్నారు చర్చస్లలో ఆయన్ని అది గలతుల రాష్ట్రపతికలా చెప్తాడన్న గలతి సంగమా మీరు భూతముల బోధన దయంలో బోధన ఆశ్రయించి అంటాడు ఎంత